కాబట్టి వెంటనే మీకు మోక్షం వచ్చిందా మంచిది వెంటనే రాలేదు ఇది మార్గం అని ఎప్పుడైతే జ్ఞానము లభించినదో సర్వకర్మ సన్యాసం అయిపోతుంది ఏమిటి సర్వకర్మ సన్యాసము నేను కర్తను కాను మోక్తను కాను అని మానసికమైన త్యాగం సర్వకర్మాణి మనసా సన్యస్య అదే సర్వకర్మ సన్యాసం సర్వకర్మ సన్యాసమును ఆ పదాలతో చెప్పే శ్లోకం చేతలో నాకు గుర్తుల్ని ఒక్కటుండే ఇంకా ఇవ్వకూడదు నొక్కి తీసుకుని చెప్పలేము లేదని గమని అనేయకూడదు సో ఒక శ్లోకం ఉంది మనస్సుతో సర్వకర్మ సన్యాసము అదే సర్వకర్మ సన్యాసం ఏమిటో శ్లోకము సర్వకర్మాన్ని మనసా సన్యస్య ఆస్కే సుఖం వశీ నవద్వారే కురే దేహే నైవ కులన్న కార్యం కాబట్టి అది జ్ఞానము వల్ల సిద్ధించే స్థితి సర్వకర్మ సన్యాసము అంటే నేను ఇంకే పనులు చేయను అని చేతులు చేతులు ఇలా ఖాళీగా చెప్పే ఏదైనా పని అవుతుందేమో చేతులు కట్ చేసి కూర్చో నేనే పని చేయను అంటే అది కూడా పనే ఆ కూర్చోవడం కూడా పనే నేను చెయ్యను అనేది ఆ కర్తృత్వాభిమానము అది కర్త యొక్క లక్షణము చాలా చాలా ఇన్ఫులేటెడ్ ఈగో యొక్క లక్షణం నేను చెయ్యను స్ట్రైక్ స్ట్రైక్ అన్నది ఏమిటంటే ఇన్ఫులేటెడ్ ఈగో యొక్క లక్షణం కాబట్టి అది కాదు మనం మాట్లాడుతున్న సర్వకర్మ సన్యాసి మనసా సర్వకర్మాన్ని మనసా సన్యస్యాస్తే నేను నిమిత్త మాత్రమే కాని నేను కర్తను కాను వేణువులాగా వేణువు మ్యూజిక్కి వేణువు కర్త కాదు వేణువు నిమిత్తము మాత్రమే ఆ వేణువు లోపల ఏ ద్రవ్య పదార్థం లేకుండా ఉంటుందో ఆ ఈ దేహేంద్రియమైన సంఘాతమునందు అహంకార మమకారములనే అభిమానము ఆ ద్రవ్య ఆ అభిమానము లేకుండా ఎంటీగా పెట్టుకుంటే అంటే అప్పుడే ఆ దివ్యమైన మ్యూజిక్ ఆ దేహం నుంచి ఐంద్రియాల నుంచి వచ్చేస్తుంది అది సర్వకర్మ సన్యాసం అది మోక్ష మార్గం ఇది భగవాన్ పదే పదే అబ్రవీత్ వక్ష్య ఈ విషయాలని ఇప్పుడు ఏదో కొత్తగా చెప్పినట్టు చెప్పాం అక్కడ ఒక చిన్న పేరా రెండు వాచ్యాల కింద రెండు ఫ్రేజులు ఆయన పెడితే ఆ రెండు ఫ్రేజులు ఫస్ట్ ఫ్రేజ్ పది నిమిషాలు సెకండ్ ఫ్రేజ్ పది నిమిషాలు బట్టింది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకంటే ఆయన అన్న మాటల సారం ఇది సుమా ఈ మాట మొట్టమొదటిసారి చెప్పుకోవట్లేదు ఇది భగవాన్ పదే పదే అబ్రవీత్ ఆయన శ్రీకృష్ణుడు ఈ ఎన్ని సార్లు చెప్పాడో ఇంకా కూడా చెప్తాడు కాబట్టి ఈ శాస్త్రము ఆ సత్యాన్ని పదే పదే చెప్పడమే ఆ శాస్త్రం యొక్క స్వరూపం దాన్ని ఎప్పుడు చెప్పినా ఆ సత్యము నిత్య నూతనంగానే ఉంటుంది సత్యం యొక్క మహిమది అది ఎప్పుడు నిత్య నూతనంగానే ఉంటుంది అదే మీరు ఒక కథ చెప్పారనుకోండి ఆ కథ అది రెండు సార్లు మూడు అది ఇంక విసి చేస్తుంది ఇంక ఇంక ఎన్నిసార్లు చెప్తారు ఇంకే చాలండి మీ కథ ఎప్పుడు స్నాండ పురాణంలో ఎలా ఖండ ఉండమో ప్రాణం చూసి ఇంకోట ఇంకో ఖండేదైనా తీసి ఇంకో కథ ఏదైనా చెప్పబోయా ఎప్పుడు అదే కథైనా అని విసిగు వేస్తుంది అయితే విసుగోకూడదు అని ఒక కల్చరల్ వాల్యూ ఉండబట్టి అలా నోరుతో ఉంటాం అలాగా అది అది వర్క్ అవుతుంది కాబట్టి ఈ సత్యాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాల్సిందే స్పర్శాన్ కృత్వా బహిబ్బాహ్యాన్ చక్షుశ్చైవాణాపానౌ సమౌ నాభ్యంతరచారిణ ఈ శ్లోకాన్ని అసలు ముందు అవతారికి లేకుండా మీరు అసలు మొదలుపెట్టమే కూడదు ఎందుకంటే అవతారికి ఏం చేస్తుందంటే ఆ శ్లోకాన్ని పెర్ఫెక్ట్ గా ఒక పెర్స్పెక్టివ్ లో కూర్చోబెట్టింది ఆ పెర్స్పెక్టివ్ అంటే అర్థం అంటే ఆ శ్లోకం యొక్క పూర్వాపర విచారం ఆ పెర్స్పెక్టివ్ లో కూర్చోబెట్టాక అప్పుడు ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోండి భాష్యం అంటే అది ఎంత మధురమైనది అంటే నాకు ఈ సెక్షన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ ధ్యాన యోగం అప్పుడే ఆరంభం అయిపోయింది అంటే బీజాలు పడిపోయాయి చూడండి ధ్యాన యోగ బీజాలు రాబోయే అధ్యాయం పేరు ధ్యాన యోగం ఇప్పుడే ఇక్కడ ధ్యానం గురించి మొదలు పెట్టేశారు మెడిటేషన్ గురించి వాట్ ఈస్ ది రిలవెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఇంతవరకు మీరు ఏం చెప్పారు మోక్ష పురుషార్థాన్ని గురించి చెప్పారు ఆ మోక్ష పురుషార్థాన్ని చేరుకునే కర్మయోగోపాయాన్ని కూడా చెప్పారు ఈ రెండు అంశాలు చెప్పారు ఇప్పుడు సడన్ గా మధ్యలో ఈ మెడిటేషన్ ఎందుకు పట్టుకొచ్చారు వాట్ ఈజ్ ఇట్స్ రిలవెన్స్ అనేది అవతారికి చాలా బాగా చెప్తుంది అదే దాని ధ్యానయోగం ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయం జానయోగం అంటే సమ్యర్శన అంతరంగం విస్తరే వక్ష్యామిప్రస్థనీయా శ్లోకాన్ ఉపదిశతి స్మ స్పర్శా స్మాట్ ఉపదిశతి లట్ వర్తమానం స్మ పక్కన పెడితే ఉపశ ఉపది స్మ అంటే ఉపది ఉపది అని అర్థం ఉపదేశము చేశాను ఇట్టే కొట్టి భక్తి భూతకాలం కొన్ని చోట్ల ఇంకో అర్థం కూడా ఉంటుంది బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మీనింగ్స్ ఆఫ్ స్మా శ్రీకృష్ణుడు ఉపదేశం చేశాడు ఈ శ్లోకాలను ఉపదేశం చేసుకున్నాడు రెండు మూడు శ్లోకాలను వీటిని సూత్ర శ్లోకములు అంటారు సూత్రాల లాంటి శ్లోకాలు సూత్రస్థానీయాన్ని శ్లోకాన్ని మూడు శ్లోకాన్ని బహుచనం వేశారు కదా ఆయనే భాష్యకారులే శ్లోకాన్ని అని అన్నారు కాబట్టి మూడు శ్లోకాలు ఇరవై ఏడు ఇరవై ఈ మూడు కూడా సూత్రములు పంపి మూడు సూత్రాలు మరి సూత్రాలకి భాష్యం రావాలి కదా వివరణ ఉండాలి అంటే జ్ఞాన యోగం కూడా ఈ మూడు సూత్రాల మీద వివరణ ఇప్పుడు యోగము అంటే ఈశ్వరుణ్ణి చేరుకునే ఉపాయానికి యోగము అనిపారు కర్మ కర్మ ఈశ్వరుణ్ణి చేరుకునే ఉపాయాన్ని మనకి అందజేస్తుంది అప్పుడు అది కర్మయోగమైనది ఇప్పుడు ధ్యానము ధ్యానము అంటే మెడిటేషన్ అంటే ఏకాగ్రమైన మనస్సుతోటి ఉంది ఇది ధ్యానం ఇప్పుడు చూడండి కర్మకి ధ్యానానికి చాలా మౌలికమైన భేదం ఉన్నది కర్మ అంటే మూవింగ్ చలనము ధ్యానము అంటే ఉండడం బియ్యంగ్ చాలా తేడా ఉంది మూవింగ్కే బికమింగ్ అని కూడా అవచ్చు బికమింగ్ అన్నా మూవింగ్ అన్నా ఉంటాయి కదా సో కర్మ అంటే బికమింగ్ ధ్యాన అంటే బియ్యం ఎంత తేడా ఉంది సో ఇప్పుడు ఈ బికమింగ్ అండ్ బియింగ్ రెండూ ఉన్నాయి మనిషి బతుకులో ఇప్పుడు మనిషి జీవితంలో రెండూ ఉన్నాయి ఏమండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు మనుషుల జీవితాలను చూస్తే కూడా ఇప్పుడు హై స్కూల్లో జాయిన్ నేను ఐదో తరగతి పస్ అయ్యాను వ్యసైతే మా నాన్నగారు ఉన్నారు వ్యాసంకాలం వచ్చింది అదే ఐదో తరగతి చదివా కదా వచ్చింది ఈ వ్యసంకాలం శబ్దమంది రంతో శుభ్రంగా నోటు చేయాలి అని అన్నారు ఎంతో ఉత్సాహం ఎందుకు ఆ ఉత్సాహం నాకే ఆశ్చర్యం అదే మరి ఒక దైవీ శక్తి మన జీవితాన్ని నడిపిస్తుంది అంటే దాని అర్థమే అది సంస్కృత పాఠం చెప్పి శిక్షణ సంపాదించుకుని బతికేటువంటి ప్రారంభం మనలో ఉంది కాబట్టి అప్పుడు శబ్దమంజర్ అనేది అంత ఉత్సాహం కలిగింది ఎంత ఎందుకలు శబ్దమంజర్ ఆ శబ్దమంజర్ పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు చిన్న ఇంత అది అది పట్టేసి దాన్ని ఆ వేసం కాలంలో దాన్ని శుభ్రంగా ఖండస్థం చేసేసి నలభైలుగా అప్పజెప్పు కూర్చున్నామంట నిజంగా ఆశీ చాలా విశేష శబ్దాలు హలంత విశేష శబ్దాలు అవన్నీ ఇంకా ఇంకా స్కూల్ డేస్ వస్తున్నాయనేప్పుడు ఇక హలంత విశేష శబ్దాల్లో షకారాంత స్త్రీలింగ ఆశీ శబ్ద ఆశీస్సు ఆశీ ఆశిష ఆశిష అంటే నాన్నగారు అన్నారు ఎవడికి శబ్ద మంచి శుభ్రంగా వచ్చిందిరా దీన్ని హై స్కూల్ ఎందుకు వేస్తూ హై స్కూల్ అనవసరం చక్కగా కావ్య పాఠం చెప్పి సంస్కృతంగా ఓకే బాగుపడతాడు ఈ హై స్కూల్ పిల్లని పాడు చేసినట్టు అవుతుంది అంటే అయితే దైవం చెప్పాను కదా ఇంకో హై స్కూల్లో పుష్టి అప్పుడు ఏంటి టు బికమ్ సంథింగ్ ఓకే హై కూడా ఆరేళ్లు దిగడే టు బికమ్ ఎస్ఎస్ఎల్సీ అప్పుడు ఎస్ఎస్ఎల్సీ అని అనివ్వాలి చాలా పెద్ద క్వాలిఫికేషన్ ఓకే బికమ్ ఎస్ఎస్ఎల్సి మళ్ళీ ఇంకోసారి ఇంకొక పుష్ ఆ పుష్ ఏమిటంటే కాలేజీ పియూసీ టు బికమ్ బికమ్ బికమ్ బికమ్ సో మెనీ థింగ్స్ వి బికమ్ ఎక్కడికి ఈ ప్రవాహం ఎక్కడ అవుతుంది టు బికమ్ సన్యాసి ఓకే ఇబ్బం సన్యాసి ఆల్సి ఇంకేమి దౌతం ఇంకే వాటాల్సి ఇవి కంబిక జీవితంలో బికమింగ్కి ఒక పురస్కార్ పెట్టాలి ఏమండి ఈ బికమింగ్ ముందు చూసారా ఇది స్వార్థం కోసం అయితే బంధిస్తుంది ఏమండి ఈశ్వరార్పణ బుద్ధితో బికమింగ్ అయితే అది బంధించదు అంతః శుద్ధి ద్వారా మోక్ష మార్గాన్ని సరళం చేస్తుంది చూసారా బికమింగ్లో ఇక బికమింగ్ అన్నది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు పుట్ నైన్టీ ఇట్ ఎలాగా సర్వధర్మాన్ని మనసా సన్యస్య నేను కర్తను కాను ఇప్పుడు చూడండి భాగవతాన్ని రచించాడు ఆయన ఏమంటున్నాడు తెలుగులో భాగవతాన్ని రచించిన మహాకవి నేను కావాలి అంటున్నాడా ఇట్ అండ్ ఎఫర్ట్ ఆఫ్ బికమింగ్ నో ఆయన ఎఫర్ట్ అది కాదు మరి ఏమిటి ఆ ఎఫర్ట్ నేను ఏమీ లేదు నేను ఉన్నాను మరి పలికేటిది ఎవరు పలికించేవాడు ఎవరు నువ్వు పలికిస్తున్నవాళ్ళు లేదు పలుకుతున్నవాళ్ళు లేదు ఆ దాని మీద నీకు ఏమైనా ఆగ్రహం ఉందో లేదు మరి నువ్వేమిటి నేను ఉన్నాను బియ్యంగ్ అల్టిమేట్గా బికమింగ్ నుంచి బీయింగ్ లోకి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడు వాడు ఆ సంసార బంధం నుంచి విముక్తుడవుతాడు ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాణాయామం లేకపోతే మెడిటేషన్కు పరిగెత్తుకు వెళ్తారు అక్కడ అదే చేస్తారు అక్కడ వాళ్ళు చేస్తున్న షిఫ్ట్ ఏమిటి ఇట్ ఈస్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ బికమింగ్ టు బీమ్ ప్రాణాయామం చేస్తారు రామ్ బాబా ప్రాణాయామం చేయంటారు ఏం చేస్తారు మీరు ప్రాణాయామంలో గాలి తీల్చి గాలిని విడిచిపెడుతూ దాన్ని చూస్తూ ఉంటారు గాలి పీల్చేది మీరు కాదు విడిచిపెట్టేది మీరు కాదు జరుగురిగా చూడడమే అంటే ఏంటి అప్పుడే విటమింగ్ నుంచి బియ్యం మీకు షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు చూడండి మనిషి స్వరూపము సపోజ్ మనిషి స్వరూపము యాక్షన్ అనుకోండి అప్పుడు వికమింగ్ స్వరూపంలో భాగం అవుతుంది బియ్యంగ్ తెచ్చిపెట్టుకున్నది అవుతుంది అయితే వచ్చి కానీ మనిషి స్వరూపము వస్తువు అనుకోండి తత్వం అనుకోండి అప్పుడు బియింగ్ వాడి స్థిరతత్వంగా వాడి స్వరూపంగా ఉంటుంది బికమింగ్ వచ్చిపోయేదిగా ఉంటుంది ఇప్పుడు మనిషి స్వరూపమేమి అన్నదిగ్గర తేలే తేలితే మీమాంసకులు పౌర్వీమాంసకులు మనిషి స్వరూపము కర్త అన్నారు అంటే ఏమిటి కర్మని పెట్టేశారు వాడి కర్త బికమింగ్ వాడి స్వరూపంలో భాగం అని చెప్పారు కార్కికులు అన్నారు మనిషి స్వరూపము కర్త వేదాంతులు అన్నారు చూడండి దీనికోసం పెద్ద ఫిలాసఫర్ కానక్కర్లా నేను కర్తన అగుదునా కానా అనేది ఇప్పుడు పోత బంధున పోతున్న గారు ఆయన ఈ శాస్త్రాలన్నీ తల్లగిందులుగా వల్లించి నేను ఈ శ్లోక పద్యం ఆయన సహజతది ఆయన ఏమన్నా అంటే అరే దీనికోసం తక్కువ అవ్వక్కర్లేదు ఈ మరో గ్రంథం నైష్కర్మ్యూసిద్ధి ఇలాంటి గ్రంథాలు ఎందుకు అవ్వక్కర్లేదా చదివిన సరే ఏం గలవసం లేదు నాకు తెలిసిపోతుంది అన్నది ఏమిటా నీకు తెలిసిందంటే నేను కర్తను కాను మరి క్రి ఉంది కదా క్రియ ఉంది కర్తను నువ్వు కానంటే మరి ఎవరు కర్త చూడు క్రి ఉంది నేను కర్తను కాను క్రి క్రియ అంటే భాగవతం భాగవతాన్ని చెప్పడం క్రియ మరి కర్తవుడు నేను కాను మరి ఎవడు రామభద్రుడు రామభద్రుడు అంటే అర్థం నేను కానని అర్థం ఒక హయ్యర్ పవర్ అని అర్థం ఆ హయ్యర్ పవర్ కి రామభద్రుడు అని పేరు పెట్టుకున్నాడు ఇంతే మనకి కథలో ఆయనకి రామభద్రుడు కనపడ్డాడు ఆ విషయాలు అలా చెప్పబట్టండి నేను వేదాంత ధోరణలో మాట్లాడుతున్నాను ఆ హయ్యర్ పవర్ కరెక్ట్ ఇప్పుడు గాలి బీసు మాన్సూన్ వచ్చింది ఎవరు కర్త మాన్సూన్ సెంటర్ వాళ్ళు కర్తనా కాదు హయ్యర్ పవర్ ఇస్తే కరెక్ట్ మాన్సూన్ రావటానికి కర్త హయ్యర్ పవర్ అయితే ఈ పలుకులకి తర్త ఎవడు ఆ హయ్యర్ పవరే మరి రామభద్రుడు అంటాడేమిటి అయా ఆయన పెట్టుకున్న పేరుది ఆయన పెట్టిన పేరు రాముడని పేరు పెట్టాడు ఆయన ఆ హయ్యర్ పవర్ సకల మంగళాన్ని ఇస్తుంది కాబట్టి భద్రుడన విశేషణం జోడించాడు నేను ఇంకో పేరు పెట్ట పెట్టుకోవచ్చు భాగవతం దశమస్థంభంలో ఒక శ్లోకం ఉంది అక్రూరుడు సూచిస్తాడు శ్రీకృష్ణుడు హే శ్రీకృష్ణ నిన్ను శివరూపంగా మరికొంతమంది భక్తులు ఆరాధిస్తున్నారు కొందరు నిన్ను విష్ణురూపంగా ఆరాధి శివరూపిణం నిన్ను శివరూపంగా ఇంకో ఆరాధనా పద్ధతిలో మరో కొంతమంది భక్తులు ఆరాధిస్తున్నారు ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధించినా అన్ని ఆరాధనల యొక్క అంతిమ పర్యవసానము నీవే అంటూ అలా ఉంటాయి శ్లోకాలు చాలా బాగా కాబట్టి సో ద బీయింగ్ నేను కర్తను కాను దికమింగ్ ఇస్ ఓవర్ ద బీయింగ్ ఇప్పుడు దీంట్లో ఇది తత్వం అయితే మరి మీమాంసకులు మీమాంసకులు చెప్పింది తప్పు వాళ్ళు తప్పులు చెప్పడమే వాళ్ళ పని వాళ్ళు చెప్పింది తప్పు వాళ్ళు ఒక స్టేజ్లో వాళ్ళు చెప్పేదానికి ఏదైనా రిలవెన్స్ ఉంటే ఉందనేవ్వండి వాడు చెప్పింది తప్పు కాబట్టి మరీ తప్పు ఆ తప్పు మీరు తప్పడానికి మొహమాట పడితే వర్కౌట్ కాదు వీటికి చెప్పిన ఈ సిద్ధాంతాలు అందించి బుధాన్ని వేసుకుని జరగడం కుదరదల్లగా కాంట్రడిక్షన్స్ వచ్చేస్తాయి తప్పది మరి సత్యం ఏమిటి నాహం కర్త అది సత్యం నేను కర్తను కాహు ఎవడైతే నేను కర్తను తాను గుణముల యొక్క ప్రవాహం ఈ గుణములు గుణా గుణేశు వస్తుంటే ఆ గుణములు సప్రది గుణముల యొక్క కార్యములైన దేహేంద్రియాలు చలనం చేస్తున్నాయి తప్పిస్తే నేను కర్తను కాను ఇది యహా పశ్యతి స్వ పశ్యతి పదమూడో అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తాడు ఆ సత్యాన్ని ఎవడు చూస్తాడో వాడే సత్యాన్ని తెలుసుకున్నవాడు ఓకే నేను కర్తను కాకపోతే బికమింగ్ ఇస్ అవుట్ ఎందుకంటే బికమింగ్ ఇట్ ఆస్ టు డూ ఇన్ ఇది అది భాగం కాదు ఇంకా నా స్వరూపంలో భాగం ఏమిటి ఇప్పుడు బికమింగ్ క్రియని యోగంగా దిద్దుకుంటే కర్మయోగం బియింగ్ దీన్ని యోగంగా దిద్దుకుంటే ధ్యానయోగం ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మీరు ఏది బహిరంగము ఏది అంతరంగము ఆబ్వియస్లీ ధ్యానయోగము అంతరంగము కర్మయోగము బహిరంగము ఇప్పుడు నేను బహిరంగం చేయాలా అంతరంగం చేయాలా చూడండి రెండూ చేయాలి మోకాలు నొప్పికి పైన ఆయింట్మెంట్ వేసుకోవాలా లోపలికి ట్యాబ్లెట్ వేసుకోవాలా ఆ నొప్పిని బట్టి రెడ్డు చేయాల్సి ఉంటుంది వైదో ఆయుద్ధ మృతాంతం ఏదో రాసుకుని ఒకరికి టాబ్లెట్ లేకపోతే ఏదైనా ఆయుర్వేదం ముందు ఏదో వేసుకోవడం ముందు చేయాలి అలాగే ఎందుకంటే ధ్యానం అన్నది రోజంతా చేసేది కాదు రోజంతా కర్మ చేసుకో కూర్చోవడం అది మంచిది కాదు కాబట్టి కర్మ చేసి టైం ఉంటుంది రజోగుణ మార్నింగ్ ఎయిట్ తర్వాత రజోగుణం ప్రారంభమవుతుంది మార్నింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ ఎయిట్ కూడా లేట్ నిజంగా చెప్పాలంటే ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ సత్వగుణం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలని మీకు అనిపిస్తే అయిపోయింది సత్వగుణం పూర్తయింది ఇంకా రజోగుణంలో పడ్డారని అర్థం ఏమండి ఫైవ్ టు సెవెన్ నన్ను అడిగితే ఫైవ్ టు సెవెన్ మేము ఎర్లీ ఎర్లీ వ్యవహారం ఎర్లీ టు యోగం అంటే ఎర్లీ ఎందుకు ఎప్పటికీ భోజనం యోగంలో మీరు తొమ్మిది పది పదకొండు భోజనం చేస్తానంటారు యోగం అనిపించకూడదు సో ఫైవ్ కి ఇంత బెడ్ మీద ఉంటే ఇంకా ఏదైనా రాత్రి ఏదో ఫర్ సమ్ రీజన్ ఏదో ఉంటుందో బాగులేదు అది వేరే సంగతి కానీ నార్మల్ బేసిస్ ఫైవ్ హీజ్ అప్ అండ్ మూవింగ్ కావండి సో అటువంటి వాడికి రాత్రి ఏడున్నర కల్లా రెండు మిత్రులు తినేసి ఫైవ్ కి నిద్రలు వాడు అప్ మూవింగ్ ఉంటే వాడు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తున్నాడో మీరే చెప్పండి వేచేసి ఎనిమిది అంటే వాడు కళ్ళు తిరుగుతాయి ఓ రకంగా కాబట్టి సెవెన్ థర్టీ 5 టు సెవెన్ థర్టీ సత్వగుణ సెవెన్ థర్టీ టు నైట్ నైన్ రజోగుణ ఇన్ బిట్వీన్ మళ్ళీ సత్వం పెట్టుకోవాలి మనం నైట్ నైన్ ఆన్వర్డ్స్ నైన్ థర్టీ ఆన్వర్డ్స్ తమో గుణ అలాగే దాన్ని చూసుకుంటే ఈ రజోగుణం సమయంలో కర్మ ఉంటుంది అది కర్మయోగము లెంగ్త్ ఎక్కువ ఉంటుంది అయినా బహిరంగమేది ఈ సత్వగుణం టైంలో ధ్యానం ఉంటుంది ధ్యాన యోగ లెంగ్త్ తక్కువ ఉంటుంది అయినా అంతరంగమే ఇప్పుడు ఈ అంతరంగాన్ని ధ్యానయోగాన్ని చెప్పాలి ఇంతవరకు కర్మయోగాన్ని విస్తారంగా చెప్పాడే జ్ఞానయోగాన్ని విస్తారంగా చెప్పాలి చెప్పి అందుకోసం ముందు సూత్రాలని ప్రకటిస్తున్నారు సూత్రాలను చెప్పి ఎంత విస్తారంగా చెప్పాలో అంత విస్తారంగానే చెప్పాలి జ్ఞానయోగం గురించి పాఠం చెప్పాలంటే ఇంకా మీకు భగవద్గీత ఇంకా ఏమర్చలేదు ఎక్కువ భగవద్గీత ఇది ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ధ్యానానికి కావాల్సిన సర్వం మీకు గీతలో ఉన్నది ఇంకా నాలుగు మూడు రెండు మూడు శ్లోకాలు మీరు పంచీకరణం నుంచి అదే పంచీకరణ వార్తం తర్వాత గౌడపాద కారికల నుంచి ఒక రెండు శ్లోకాలు మీరు తీసుకొస్తే అబో చాలా ఎక్కువ అక్కడికి అదే మహాపాండిత్యంలో పడుకుతున్నాడు అండి కాబట్టి ధ్యాన నేను చెప్తాను అని మొదలుపెట్టాడు సూత్రప్రాయములైన మూడు శ్లోకాలు స్పర్శానికి స్పర్శాన్ని కృత్వా బహిర్బాహ్యాన్ని సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ధ్యానం మీరు చేయదలుచుకుంటే స్పర్శలు బయట పెట్టాలి అవి బాహ్యములే స్పర్శలు బాహ్యములే బాహ్యములను ఇప్పుడు సైకాలజీ సైకలాజికల్గా ఒక ప్రాసెస్ ఒకటి ఉంది ఇంటర్నలైజేషన్ అనే ఒక ప్రాసెస్ ఒకటి అంటే మనం ఏం చేస్తామంటే బాహ్యములను ఇంటర్నలైజ్ చేసుకుంటాం అదనమాట ఆ ఇంటర్నలైజ్ చేయటం ఉన్నది చాలా తప్పు ఇప్పుడు కాంగ్రెస్ నెగ్గిందనుకోండి అది బాహ్యమా ఆంతరమా బాహ్యమే సో లెట్ ఇట్ రిమైన్ బాహ్య అది బయట ఉండాలి కాంగ్రెస్ నెగ్గింది కాబట్టి నేను ఉల్లాసపడిపోతున్నాను అనుకోండి దాన్ని ఇప్పుడు అది బాహ్యాన్ని లోపల పెట్టినట్టు అయిందా ఇంకొకడు కాంగ్రెస్ నెగ్గింది కాబట్టి నిరసపడిపోతున్నాడు అనుకోండి వాడు ఏం చేసినట్టు వాడు బాహ్యాన్ని లోపల పెట్టినట్టు అయిందా చూడమ్మా బాహ్యాలని బాహ్యమునందు ఉండని లోపల పెట్టద్దు ఓ మహాస్టు చెప్పాడు చూడవ నీ కారు గాదిలో ఉండని హృదయంలో పెట్టుకోకు నీ డబ్బులు బ్యాంకులో ఉండని హృదయంలో పెట్టుకోకు అని ఇలాంటివి నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు నాకు ఒకటి అమెరికాలో ఉండనివ్వండి హృదయంలో పెట్టుకోండి హృదయంలో ఏది పెట్టుకోకుండా హృదయం ఖాళీగా పెట్టుకో ఎక్కడ ఉండేవాట్టి నా అక్కడ ఉండాలి అని చెప్పి కరెక్టే కదా అది బ్యాంకు బ్యాంకు హృదయంలో ఉంటే డబ్బు హృదయంలో ఉంటే వీడి ధ్యానం ఏం చేస్తాడు అంటే కారు గరాజులో ఉండాల్సిన కారు హృదయంలో ఉంటే ధ్యానం ఏం చేస్తాడు కారు హృదయంలో ఉంటుందంటే ఉంటుంది ఎలా ఉంటుందంటే చూడండి వీడి కారు మీద మమ అనే అభిమానం ఉండాలి కదా అదే మరి హృదయంలో ఉండడం అంటే మమ ఎక్కడ ఉంటుంది దరాజులో ఉంటుందా హృదయంలో ఉంటుందా మమ అహం ఎక్కడుంటాయి హృదయంలో ఉంటాయి కదండి మరి అహం హృదయంలో ఉన్నప్పుడు మమ కూడా హృదయంలోనే ఉంటుంది అహం హృదయంలో ఉండి మమ బయట ఉంటుందా మమ మమ షష్ఠి ఉంటుంది చూడండి అహం మాం మయా మహ్యం మమ మయీ అన్ని హృదయంలోనే ఉంటాయి అన్ని విభక్తులు కూడా హృదయంలో బయటే హోల్డ్ కాబట్టి అభిమానము మమ అనే అభిమానము సుఖరాము దేనేందు ఉండరాదు ఇంట్లో ఉండాలంటే ఇల్లు నాది అంటే ఇల్లు వచ్చేసి హృదయంగా పడిపోయిందంటే కాబట్టి హృదయంలో ఏది ఉండద్దు స్పర్శలు అంటే ఈ శబ్దములు స్పర్శలు అంటే శబ్దములు రూపములు రసములు గంధములు వీటికి శబ్ద స్పర్శ రూపరస గ్రంథములు వీటికి స్పర్శలు ఉంటారు ఈ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్స్ సెన్స్ ఆబ్జెంట్స్ అవి బాహ్యములు బాహ్యములునే ఉన్నాయి కదా ఈ బాహ్యములను బాహ్యము నుండే లోపల పెట్టుకోద్దు ఇది వెరీ సింపుల్ అడ్వైస్ అవి ఎందుకంటే మీరు ధ్యానాన్ని కూర్చున్నారనుకోండి మీకు గరాజులో ఉన్న కారు దాంట్లో కారు మె కానిక్ట్ ఇవ్వాలి అనే తాత్పర్యం అనుకోండి ధ్యానానికి భంగం కలిగింది కదా అలా వస్తుంది అది సంస్ల అదే కానక్కర్లా ఇప్పుడు ఇంకోట వచ్చ అనేకం ఉంటాయి ఎవడి ఎవడి పిల్లిలు వాడుకుంటాయి ఎవడి అభిమానాన్ని బట్టి వాడుకుంటుంది కాబట్టి ఇప్పుడు పిల్లిని పెంచుతున్నాడు అనుకోండి వీడు ధ్యానాన్ని కూర్చుంటే పిల్లి కూర్చుకొచ్చు ఏముంది దీనికి అభిమానం ఎలా ఉంటే అలా ఉంటుంది కాబట్టి లోకంలో ఈ అభిమానాలు పలు విధాలుగా ఉంటాయి అవన్నీ కూడా బాహ్యములను హృదయంలో క్లటర్ చేస్తూ ఉంటాయి హృదయంలో నెట్టేసి ఆ హృదయాన్ని అపవిత్రము అల్లకల్లోలము చేసేస్తూ ఉంటాయి కాబట్టి ఫండమెంటల్ కండిషన్ ఏమిటంటే స్పర్శాంతృత్వా బహిర్బాహ్య కీప్ ది ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ డు నాట్ ఇంటర్నలైజ్ ఏమండి ఇప్పుడు చూడండి నేను సపోజ్ స్టాక్ మార్కెట్లో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేశాను అనుకోండి స్టాక్ మార్కెట్ డిప్ అయింది డిప్ అయితే నేను ఏం చేస్తాను కొంత డబ్బు విత్డ్రా చేసేస్తాను కొన్ని స్టాక్స్ సెల్ చేసేస్తాను కానీ మనస్సులో మాత్రం సుఖ దుఃఖాలు రానివ్వాలి దీని అర్థం ఏమిటి స్పర్శాన్ తృత్వా అంటే అలా స్టాక్ డిప్ అవగానే మీరు బెంగ పెట్టేసుకున్నారనుకోండి దానివల్ల ఏమవుతుంది బయట ఉన్నది ఇంటర్నలైజ్ అయింది తర్వాత బయట చేయాల్సింది ఏదైతే ఉందో అది సఫర్ అయిపోతుంది ఇంటర్నలైజేషన్ అన్నది చాలా తక్కువ మనకున్న మేజర్ ప్రాబ్లం అది యూ డు నాట్ ఇంటర్నలైజ్ ఎనీథింగ్ ఏది కూడా ఇంటర్నలైజ్ అవ్వకూడదు అన్నీ అలా బయట ఉండిపోతాయి మంచి జరిగింది బయట ఉంటుంది చెడు జరిగింది బయటే ఉంటుంది ప్రియము బయట ఉంటుంది అప్రియము బయట ఉంటుంది ద్వంద్వములన్నీ కూడా బయటే ఉంటాయి మనస్సులో ఉండవు కెన్ యూ ప్రాక్టీస్ దాట్ అది మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు ధ్యానము అలాగా క్షణాల్లో మీకు ఏకాగ్రత వచ్చేస్తుంది మనస్సు స్థిరపడిపోతుంది కాబట్టి అభ్యాసం చేయాలి అయితే మరి ఎలాగండి శ్రీకృష్ణుడు ఆరోగ్యాయంలో దీన్ని వివరిస్తాడు ఎక్కడ ఎటు ఎటువైపు మనస్సు పారిపోతూ ఉంటుందో అటువైపు నుంచి వెనక్కి తీసుకురా అని అది కూడా చెప్తారు కాబట్టి ఇప్పుడు మనస్సు ఒక దాని మీదకి పరిగెత్తిందనుకోండి ఓహో ఈ స్పర్శ ఇంటర్నలైజ్ అయిందన్నమాట అని మీరు గుర్తిస్తారు ఈ మనస్సుతో గుర్తించారంటే అది మీ అధ్యయనంలోకి వచ్చేస్తుంది ఆహా స్పర్శ ఇది ఇది ఇంటర్నలైజ్ అయింది అని తెలుస్తుంది కాబట్టి ఆ సంసారం ఎడవ పూర్తి వైరాగ్య భాగము అసంగత అండి నిర్లిప్త అసంగత నేను మీకు చెప్పాను చూడండి మడ్ ఫిష్ లో ఉండాలి బి ఇన్ ది మడ్ బట్ మడ్ ఈజ్ నాట్ ఇన్ యూ బి ఇన్ ది వాటర్ బట్ వాటర్ ఈజ్ నాట్ ఇన్ యూ పద్మపత్రం వాంసాలు అలాగే బట్టడం అంతటి అసంగత నిర్లిప్తంగా అసంగంగా ఉన్నట్లయితే అప్పుడు ధ్యానాన్ని మనం బాగా చేయగలుగుతాం దేన్ని ఇంటర్నలైజ్ అవ్వని మొక్కలు ఎక్కడైనా ఒకటి ఇంటర్నలైజ్ అయిందనుకోండి దాన్ని ఎగ్జామిన్ చేయాలి ఓహో దిస్ ఈజ్ గెటింగ్ ఇంటర్నలైజ్ ఎగ్జామిన్ చేయాలి జనరల్గా కొడుకు కూతురు ఇటువంటి నియర్ అండ్ డియర్ ఉంటుంది చూసారా ఇవి ఇంటర్నలైజ్ అవుతాయి ఆ సమస్య పేరెంట్స్ కొంచెం ఎక్కువ పేరెంట్స్ అంటే ఇండియాలో మాట చెప్పడం అనవసరం ఇంకోటి కూడా చెప్పాల్సింది బై హ్యాబిట్ ఇక్కడ చెప్పేశాను సో ఆ ఇంటర్నలైజ్ చేస్తాం కానీ వెస్ట్రన్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళు ఇంటర్నలైజ్ చేయాలని వాళ్ళు పేరెంట్ వాళ్ళు వాళ్ళు చాలా జవాదే ఒక రకంగా వైరాగ్యం అనేది చెప్పాలి మరి ఎక్కడి నుంచి పట్టుకుంటారో నాకు ఆశ్చర్యం వాళ్ళు పేరెంట్స్ని వెరీస్ యువర్ డాటర్ అంటే హై డోన్ లాస్ట్ ఇయర్ వెన్ వీ మెట్ షీ వస్ విత్ హిమ్ అండ్ లెటర్ ఐ హ్యాడ్ దట్ షీ డైవర్స్ హిమ్ Now, friend, the moment that he is wearing his owngriff is not even smarting. I get scared. Also are worried and not in the heart of violence, they are not going to get hungry. They are smoking them. So many hunts are pregnant in this year, I'm 4 week old but much is onlyma talking about destruction. That is why his love He其實 really Is she doing all right? And, yeah, yeah, yeah. She is doing all right. Swamiji, what do you say? It worked. She is doing all right. Where is she? I, I don't know. Two months back I met, but later I... ...I'll ask her. Huh? ...Pavayadamta Nena Vishimham Bhujartha. I think that they would be a crystal, I don't know. I would say a chance to meet people. I don't know. I don't know. ఎవరు కాలు ఫేస్ చేయకపోతే వెజిటేబుల్స్ కింద తయారవుతారు ఎందుకు పనికి రాదు జీవితంగా ఫేస్ చేయాలి ఫేస్ చేసి ఆ కష్టాల నుంచి బయటపడ్డప్పుడు మనం ఏదైనా హెల్ప్ చేయొచ్చు తప్ప అందరికీ హెల్ప్ చేయాలి కేవలం నా కొడుకే హెల్ప్ అని కాకూడదు అందరికీ మనం ఎవరికి హెల్ప్ చేయగలిగితే వాళ్ళని చేయాలి హెల్ప్ చేయడం మాట అసలు అనక్కం అది ఆ దైవం మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి అలాగే షేర్ చేయడం అనే ఫిలాసఫీ జీవితంలో ప్రతిక్షణము ఉండాలి ఇందుకోసం పరిగెత్తుకుని హెల్ప్ చేస్తున్నామనే మాట కూడా అనవసరం కాబట్టి అసలు కర్తృత్వమే మనలో లేదను అంటే మళ్ళీ అంటే ఒక వాల్యూ కోసం చెప్పాను అన్నమాట కాబట్టి ఇంటర్నలైజ్ చేయకూడదు ఆ ఇంటర్నలైజ్ కొంతమంది అలా ఉంటారు ఇంటర్నలైజ్ చేయకూడదు పూర్వం ఎన్ని కష్టాలు గృహస్థు ఉన్నాడు అదువులు కూర్చొని ఉన్నాడు ఏదో రైతు రైతులు కూర్చొని ఉన్నాడు బస్సు ఆ బస్సులోంచి ఎవడో దిగారో ఒరడాది మంది లాస్ట్ స్టాప్ ఆ దిగిన దాంట్లో ఒక ఒక ఆడావిడి దిగింది ఒక పిల్లాడిని సంఖలో ఇంకో పిల్లాడి చేత్తో కొట్టుకుంది దిగింది ఓహో బోర్డు మోటార్ కొట్టింది ఎవడో అమ్మాయి దిగిందనుకున్నాడు ఆవిడ బస్సు దిగి ఇటే వస్తుంది ఓహో ఈ బస్సు ఈ వీలేజ్లో వస్తుంది మనీ ఇంటికే వస్తుంది దగ్గర వచ్చాక తెలిసిందే ఆయన కూతురాడు ఏమా ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చావు అల్లుడు గారు ఏమన్నా అంటే అల్లుడు అల్లుడు గారేమో నన్ను బొమ్మ నాటి ఇంటికి ఆయనేమో నన్ను ఏలిపోస్తా అని చెప్పి ఆయన గుండెలో ఎలా ఉంటుందని చెప్పండి అరుగునే మధ్యాహ్నం మూడు గంటలకి కూతురు ఇద్దరు పిల్లల్ని వేసుకుని ఆయనే పెద్ద గృహస్థం కాదు సామాన్యుడు సో ఆయన ఎలా ఉంటుంది అయ్యో అంత అంత పని అని ఓసారిని ఫోన్ తల్లి బాబు గుడిలో అని భార్యకుడు ఏమే చూడు అమ్మాయి వచ్చింది పిల్లలు వచ్చారు పాపలు వచ్చారు వాళ్ళ మనుషులు వెళ్ళి చూడు ఈ ఆల్రెడీ యాక్సెప్టెడ్ యాక్సెప్టెన్స్ అంటే ఇంకెక్కడికి పోతుంది అమ్మాయి ఎక్కడికి పోతుంది మొగ్గుడు వేలుకోకపోతే ఎక్కడికి పోతుంది తండ్రి దగ్గరికి వస్తుంది ఇంక వేరే సిక్సెప్ట్ ఎలా యాక్సెప్ట్ చేసేది అంటారు అయినా కూడా తండ్రే కదా చతుర్ హృదయమే ఆర్థికంగా పెద్ద పవర్ఫుల్ కాదు ఈ రోజుల్లో మనం పడే కష్టాల్లో వాళ్ళు పడ్డ కష్టాలు చూసుకుంటే ఇమోషనల్గా కూడా చూసుకుంటే మనం పడే కష్టాలు వాళ్ళ పడ్డ కష్టాల్లో టరెన్త్ కూడా ఉండదు మన అమ్మాయి అక్కడ సుఖంగానే ఉంటుంది ఏదో ఒకసారి మొగ్గు చెప్పిన మాట వినలేదని భక్తులతో బాగా తల్లిదండ్రులతో తింటే తల్లిదండ్రులు పెరగబుడుతుంటారు మా అమ్మాయి చెప్పిన మాటలు వింటలేదు మొగ్గురే వెనబడుతుంటారు అంటే అసలు ఉడికే మీద మాట వర్షం అలాగే కొడుకు కూడా అంటే పుత్ర ప్రాణ పుత్రణ అని పుత్రేషణాయాస్ట విత్తషణాయాస్ట లోకైషనాయాస్టార్ మూడు ఏషణలు ఉన్నాయి దాంట్లో ఈ పుత్రేషణ పుత్రా అంటే సంతానం అని అర్థం ఈ సంతానముందుండే ఏషణ అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ అది అది హృదయంలో బాగా బలంగా పాతుకుని ఉంటుంది దాన్ని కూడా ఎక్స్టర్నలైజ్ చేయాలి లేకపోతే ఏం చేస్తుంది ఇలాగ ధ్యానంలో కూర్చుని మా ఎలా ఉందో అక్కడ ఏం జరుగుతుందో అవన్నీ ఓ పది నిమిషాలు అయ్యో ధ్యానంలో కూర్చుని నిజాల దృష్టిలో కూర్చున్నావా అని నాలు పరితిని ఏదో చేసి బయటికి రాదు అలాగే ఉంటుంది ఉంటుంది తప్పేం కాదు మనస్సును విశ్లేషణ చేసేప్పుడు తప్పుల దృష్టితో విశ్లేషణ చేయరు విమర్శించే దృష్టితో విశ్లేషణ చేయరు సహాయాన్ని దృష్టితో విశ్లేషణ ఈ అనుభవాలు అందరికీ సమానమే దీంట్లో మనస్సు అయ్యా అందరి మనస్సు ఒక్కతో అందరి మనసు ఒకటే దీంట్లో కోతిది అన్ని మనస్సులో ఒకటే దీంట్లో ఏదో వేషం వేసేది కాబట్టి వాడి మనస్సులతో మరోలా ఉంటుందని మీరు ఏమనుకోదు అందరి మనస్సులో ఒక అలాగే ఉంటాయి పెద్ద పెద్ద మహాత్ములు భోగులంత బెంగలు పెట్టేసుకుని అలాంటి వాడు మనకు ఎంతమంది కనపడతారు కాబట్టి సో ఈ ఎక్స్టర్నలైజేషన్ అసంఘంగత బాగా మనకి నియర్ అండ్ డియర్ ఏడాది కూడా అసంఘంగత హెల్ప్ చేయాలి షేర్ చేసుకోవాలి ప్రేమను చూపించాలి అసంఘంగా ఉండాలి దిస్ ఇస్ ది ఫండమెంటల్ క్వాలిఫికేషన్ ఫర్ ధ్యానం అది లేకపోతే ఈ దీని మీద కొంత వర్క్ చేయకపోతే మీరు ధ్యానం వర్క్ అవుట్ కాదు ధ్యానం వర్క్అవుట్ అవ్వడానికి కష్టం దాని మీద కొంచెం మీరు శ్రద్ధ పెడితే బాగుంటుంది దాన్ని సక్సెస్ చేయగలగాలి అల్టిమేట్గా దేర్ లైఫ్ ది కీ టు మోక్ష మీ నిధుభ్యాసనంలో ఉంది కీ అంతరంగం అని శంకరులే చెప్తున్నారు కదా బహిరంగం టేక్ కేర్ చేసి అంతరంగం టేక్ కేర్ చేయకపోతే అది లోటు మిగిలిపోతుంది కాబట్టి బహిరంగం జాగ్రత్త పడుతూ కర్మయోగ జీవనాన్ని జీవిస్తూ ధ్యానంలో అంతరంగంలో కూడా మనం ఒక పట్టు సాధించాలి దానికి మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే కీప్ ది ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ డోంట్ ఇంటర్నలైజ్ ఎనీథింగ్ అది ఫస్ట్ స్టెప్ ఇక నెక్స్ట్ స్టెప్ ఏమిటి కొన్ని యోగి టెక్నిక్స్ ఉన్నాయి ఆ టెక్నిక్స్ ఏమిటంటే అవి మనస్సు యొక్క ఏకాగ్రతకి చాలా సహకరిస్తాయి ఇలా నిటారుగా కూర్చుని ఈ రెండు కన్నులతో అరమోర్పు కన్నులు ఉంటారు అంటే సగం మూసిన కన్నులతో భ్రూ మధ్యంలో చూడడం అభ్యాసం చేయాలి నిటారుగా కూర్చోండి ఒకసారి ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను రైటు Appreciate, comprehend the instructions. Kanmulu halfway close chest up, puttidam uyyamu, sarangu close chest up. Kanugurudlulu, kallakya center loo ondal. Center loo ne ondal ande yaya namaddu. Center loo ondal ande. Center loo ondal ande manchite. Center loo ne ondal ande yaya center. ఇప్పుడు కళ్ళు తెరవకుండా కళ్ళు అలాగే ఎట్టి పెట్టి బొట్టు పెట్టుకునే చోట అంటే దాన్ని భూ మధ్యము అని అంటారు మనం బొట్టు పెట్టుకునే చోట ఇది నాసిక యొక్క అగ్రభాగం అవతల వైపు ద బిగినింగ్ ఆఫ్ ది నోస్ అనమాట రెండు కనుబొమ్ముల మధ్యలో చూడాలి కళ్ళు తెరిచి కాదు కూడా కళ్ళు మూసి ఉంచే రెండు కనుభమ్ముల మధ్యలో చూడాలి కనులెప్పలలో కదలిక మీకు అనుభవానికి వస్తుందా అనుభవానికి వస్తే దాంట్లో ఆశ్చర్యపడాల్సిందేం లేదు ఎందుకంటే ఈ రెండు కళ్ళు అది చలనాత్మకము ఎప్పుడు చెలిస్తూ ఉంటాయి అది స్థిరంగా ఉండవు తను ఎప్పుడు మూతపడుతూ ఉంటాయి తెలుస్తూ ఉంటాయి మూతపడుతూ ఉంటాయి తెలుస్తూ ఉంటాయి ఎప్పుడూ అలా తెలి చెవిస్తూనే ఉంటాయి అది ఆ రెండు కళ్ళు కానీ ఆ రెండు కళ్ళతోటి మీరు భ్రూమధ్యంలో చూస్తున్నారే ఆ భ్రూమధ్యము అది చెలించరు అది ఎప్పుడు స్థిరమే భ్రూమధ్యము నిశ్చలము కానీ ఈ రెండు కళ్ళలో చలనం ఉండొచ్చు తగ్గొచ్చు మళ్ళీ ఉండొచ్చు మళ్ళీ తగ్గొచ్చు పర్వాలేదు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ భూమధ్యం మటుకు నిశ్చలం ఈ భ్రూ మధ్యానికే మూడో కర్ణం మూడో కర్మ ఇది రెండోది మూడు కానీ దానికి వాస్తవమైన పేరు జ్ఞాననేత్రం జ్ఞానము అంటే ఒక విశిష్ట జ్ఞానం ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ నాలెడ్జ్ కాదు గత జ్ఞానం పట జ్ఞానం అలాంటి జ్ఞానం కాదు జ్ఞానము అంటే నిర్విశేష జ్ఞానం అన్డిఫరెన్షియేటెడ్ నెస్ Awareness, Telivi. Emi Telivi అని కాదు తెలివి అంతే ఏమీ లేదు దాని సార్ తెలివి అటెన్షన్ Awareness. అవేర్నెస్ aware of what Nothing. not aware of not aware of any particular thing just aware that's all awareness a lot of awareness itself ee gnana netram ee rendu kallatu chushe charma netram charma chakshu lo antaru chinchalamu laina kannulu వాటికి ఫుడ్ ఏమిటి మనం తిని ఆహారమే ఫుడ్ ఆహారమే ప్రాణశక్తి అని నిలబెడుతుంది ఆ ప్రాణశక్తే చూపు కానీ జ్ఞాననేత్రమునకు ఆహారము దాని మీద ఫోకస్ చేయటం అవేర్ అటెన్షన్ ఇస్ ది ఫుడ్ ఫస్ట్ దర్డ్ ఐ ఆ ఫుడ్ ఏమిటంటే అటెన్షనే మీరు అలా అటెంటివ్గా ఉండటమే ఆ జ్ఞాననేత్రాన్ని అటెంటివ్గా ఉండటమే అటెన్షన్ ఇస్ ఫుడ్ ఫర్ ది థర్డ్ ఐ ది ఐఎఫ్ విస్డ్ అమ్ పన్నులను పెరవడం నేను చాలా బ్రీఫ్గా చెప్పాను మీరు దీన్ని కొంత అభ్యాసం చేయాలి మీరు ఇప్పుడు ఐదు నిమిషాలు అభ్యాసం చేశారు దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే మనస్సు ఏకాగ్రం చేయటానికి ఇంత సరళమైన ఉపాయం ఏకంగా ఉంటుంది తర్వాత మీరు మనస్సు ఆ కన్నులతో ఆ జ్ఞాననేత్రాన్ని ఎప్పుడైతే అలా దర్శిస్తూ ఉంటారో మనస్సు కట్టేసినట్టయిపోతుంది ఇంకా అసలు మనస్సుకి చలన ఉండదు మీకు ఎలా అనిపిస్తుంది మనస్సు లభించినట్టు అనిపిస్తుందా అనిపించదా అప్పుడు కూడా ఇంకా ఎవో గుర్తుకొస్తున్నాయా ఏకాగ్రత లభిస్తుంది కానీ మీ మనస్సు అప్పటికే అలజడిగా ఆందోళనగా ఉందనుకోండి మీరు అలా కూర్చుని చూడలేరు ఇంపాసిబుల్ చూడలేరంటే లేచక్క పోతారంటే అబ్బో ఇది మనం వల్ల ఉదాహరణ లేచేస్తారు అక్కడ కూర్చోలేరు మీరు అసలల్లా కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఫోకస్ చేయగలిగారంటే మీ మనస్సు చాలా ఏకాగ్రంగా అయిందని ఆ పీస్ మనస్సులో ఆ శాంతి ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు తర్వాత ఇంకొక రహస్యం ఏమిటంటే మీరు ఫుల్ అటెన్షన్లో ఉంటారు పూర్తి అటెన్షన్లో ఉంటారు కానీ మనస్సు యొక్క చలనం ఉండదు తర్వాత మనస్సు చలనం ఎప్పుడైతే ఉండదో జాగ్రత్త అవస్థలో ఉండే సుఖ దుఃఖాలు ఈ సంసారం ఇవే ఉండదు మీరు ఫుల్గా ఉంటారు కానీ జాగ్రత్త అవస్థ యొక్క సంసారం ఉండదు ఉండదంటే అనుభవానికి రాదు అనుభవానికి అదే ఉన్నట్టు లెక్కండి అనుభవానికి రాని ఉన్నట్టు కాబట్టి ఆ జ్ఞానేత్రం దీన్ని శివుడు ఇలా కూర్చొని జపం ధ్యానం చేసి పని శివుడు ఆత్మారాముడై ఉంటాడు ఆత్మ అంటే అక్కడ ఆ అటెన్షన్ ఈస్ ది ఆత్మ ఈ ఎముక అది ఆత్మని కాదు అటెన్షన్ ఈస్ ది ఆత్మ దేర్నెస్ అన్డిఫరెన్షియల్ అవేర్నెస్ ఈస్ ది ఆత్మ అలాగా ఈ స్థానంలో అలాగ అటెన్షన్ పెట్టి అలా ఉండడం అంటే చేయాల్సిందేం లేదండి అసలు చెప్ప దాంతో చేసేది ఏమీ లేదు నో యాక్షన్ ఇట్ ఈస్ జస్ట్ ద బీయింగ్ బీయింగ్ అంటే the the awareness of the being. Chita, chita into awareness of of being, chitanta that that. is చిత్ అంటే సత్వ శివోహం చిదానందరూపహం శివోహం ఇవాళ కొంచెం పన్నుడు రెండు నిమిషాల ముందు ఆపుతున్నాం మనం సో om ఆపుతాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద చే పూర్ణ పూర్ణమమోదాయ పూర్ణమే వాళ్ళు